पतित पतित पावन पावन नमस्कार करमचंद गांधी भारतील भारतीय आदरीबड़े गोप स्वातंत्रधुड़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 सत्यशोधन अमकरण चशार अंदके मन भारत राजध्य सत्यमेव जयते अतीत्विक विश्वमानवाड़ी की बोधी महात्मा गाँधीगारी आत्मकथ नदृष्टम ने कष्टेसर की రైలు చార్లెస్టౌన్ చేరింది ఆ రోజుల్లో చార్లెస్ టౌన్కు జొహాన్స్బర్గుకు మధ్య రైలు లేదు రాకపోకలకు గుర్రపు బండ్లు ఉన్నాయి గుర్రపు బండి త్రోవలో స్టాండర్టన్ అన్న ఊళ్ళో రాత్రిపూట ఆగుతుంది నా దగ్గర గుర్రపు బండి టిక్కెట్టు ఉన్నది మారిట్టబర్గ్లో ఒకరోజు నేను ఉండిపోయాను ఆ టిక్కెట్టు రద్దు కాలేదు అబ్దుల్లా సేట్ చార్లెస్ టౌన్లో గల గుర్రపు బండ్ల ఏజెంటుకు తంతి కూడా పంపాడు కానీ ఆ ఏజెంటు సరి వాడు కాదు వాడు నన్ను దండుకోవాలని భావించాడు నీ టిక్కెట్ చల్లదని అన్నాడు నేను అందుకు తగిన సమాధానం చెప్పాను బాటసార్లకు బండిలో చోటు ఇవ్వాలి లోపల చోటు ఉన్నా వాడు నన్ను బాధించాలనే భావంతో వ్యవహరించాడు లీడర్ అన్న గుర్రపు బండ్ల అధికారి నన్ను తెల్లవారితో పాటు బండిలో కూర్చోనేయకూడదని అనుకున్నాడు ఆ బండికి ముందు భాగాన రెండు వైపులా రెండు సీట్లు ఉన్నాయి లీడరు ఆ రెండు సీట్లలో ఒకదాని మీద కూర్చుంటాడు కానీ ఇవాళ్ళ అతడు లోపల సీట్లో కూర్చొని నాకు బయటి తన సీటును చూపించాడు అది శుద్ధ అన్యాయమని అవమానకరమని నాకు బోధపడింది కానీ అవమానం రింగటమే మంచిదని భావించాను బలవంతం చేసి లోపల దూరటానికి వీలు ఉండదు నేను అక్కడ కూర్చోను అని అంటే అతడు నన్ను అక్కడే వదిలి బండి తోలుకుపోతాడు అక్కడ నేను ఉండిపోతే ఆ రోజంతా వృధాయే మర్నాడు ఏమవుతుందో ఆ భగవంతుడికే ఎరుక కాబట్టి మనసులో ఎంత గుంజాటన పడుతూ ఉన్నా నోరు మూసుకొని బండి తోలేవాడి పక్కన కూర్చున్నాను సుమారు మూడు గంటలకు బండి పార్టీ కోవకు చేరింది అక్కడ ఆ గుర్రపు బండి అధికారికి నేను కూర్చున్న చోటులో కూర్చోవాలని బుద్ధి పుట్టింది అతడు సిగరెట్ కాల్చుకోవాలి అతడికి తెరపగాలి కావాలి అతడు బండి తోలేవాడి దగ్గర ఒక మైల గోనె సంచి తీసుకున్నాడు దాన్ని నేను కూర్చున్న సీటు ముందు క్రింద పరిచాడు సామి నీవు దీని మీద కూర్చో నేను బండి తోలు వాడు సీటు ప్రక్కన కూర్చుంటా అని అన్నాడు నేను ఆ అవమానం భరించలేకపోయాను భయపడుతూ భయపడుతూ లోపల కూర్చోవలసిన నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు నేనెట్లో సహించాను నీవు ఇక్కడ కూర్చొని సిగరెట్ కాల్చుకునేందుకు నన్ను నీ కాళ్ళ దగ్గర కూర్చోమంటున్నావు నేను ఇక్కడ కూర్చోను బండి లోపలికి వెళ్ళి కూర్చుంటాను అని అన్నాను ఈ మాటలు నా నోటి నుండి బయటికి వచ్చాయో లేదో వాడు వెంటనే నా గూబ పగలగొట్ట పగలగొట్టసాగాడు నా చేయి పట్టుకొని కిందికి ఈడ్చి ప్రయత్నించాడు నేను ఆ బండి చొవ్వల్ని గట్టిగా పట్టుకున్నాను మణికట్లు విరిగినా సరే చొవ్వల్ని వదలకూడదని నిర్ణయించుకున్నాను వాడు బండబూతులు తిట్టాడు కిందికి పడతోసేందుకు ప్రయత్నించాడు నేను మాత్రం బండి చెవ్వల్ని వదలలేదు అతడు బలిష్ఠుడు నేను దుర్బలుణ్ణి నా బాధ చూసి ప్రయాణికులకు దయ కలిగింది వారు కల్పించుకొని పాపం అతడిని విడిచిపెట్టు అతడు చెప్పింది నిజం అతని తప్పు అక్కడ కాకపోతే మా దగ్గర లోపలికి పంపు మాకేమీ ఇబ్బంది లేదు లోపల సీట్లో కూర్చుంటాడు అని గట్టిగా అన్నారు దానితో అతనికి అవమానమైంది నన్ను కొట్టడం మానివేశాడు ముందున్నది ముసళ్ల పద నీ అంతు తేలుస్తా అంటూ అప్పుడు నన్ను వదిలిపెట్టాడు బండికి ఆవలి పక్కన కూర్చున్న సేవకున్ని ఆ గోనె మీద కూర్చోబెట్టి అతని చోట తాను కూర్చున్నాడు ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు ఈలం రోగింది బండి కదిలింది నా గుండె దడదడా కొట్టుకున్నది ప్రాణాలతో ఆ ఊరు చేరగలనా అని సంశయం కలిగింది నడుమ నడుమ వాడు నా వంక కొర కొర చూస్తూ లో దిగు అక్కడ నిన్నేమి చేస్తానో చూద్దుగానే అని చిర్రు ఉన్నాడు నేను మౌనం వహించి కూర్చున్నాను దైవమా నాకు సాయపడు అని లోన భగవంతుణ్ణి ప్రార్థించసాగాను చీకటి పడింది బండి స్టాండర్టన్ చేరింది అక్కడ హిందూ దేశస్తుల ముఖాలు కొన్ని కనపడ్డాయి నా గుండెదడ కొద్దిగా తగ్గింది నేను బండి దిగగానే వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేము మీకోసమే వచ్చాము ఈసా సేఠ్ గారి దుకాణానికి వెళదాం అబ్దుల్లా సేఠ్ గారు మాకు తంతి అని అన్నారు నాకు ఎంతో సంతోషం కలిగింది సేఠ్ ఈసా హాజీ సుమర్ గారి దుకాణానికి వెళ్ళాము ఆ సేట్ ఆయన గుమాస్తాలు నా చుట్టూ మోగారు నేను జరిగినదంతా చెప్పాను వాళ్ళు విచారం వెలిబుచ్చారు తాము పడ్డ కష్టాలన్నీ చెప్పి నన్ను ఓదార్చటానికి ప్రయత్నించారు గుర్రపుబళ్ల కంపెనీ ఏజెంటుకు జరిగినదంతా వ్రాసి పెద్ద జాబు పంపించాను లీడరు చేసిన దురాగతాన్ని గురించి వాడి బెదిరింపుని గురించి కూడా వ్రాశాను మరుసటి రోజు బండిలో సరియైన ఏర్పాటు చేయమని వ్రాశాను అందుకు వెంటనే ఆ ఏజెంటు సమాధానం ఇక్కడి నుండి మీరు బయలుదేరిన బండి కంటే పెద్ద బండి రేపు వస్తుంది దాన్ని నడిపేవాడు కొత్తవాడు మిమ్మల్ని బెదిరించిన వాడు రేపు రాడు మీరు బండిలోపలే కూర్చోవచ్చు అని అతడు పంపిన సమాధానంలో ఉన్నది నాకు బెంగ సగం తీరిపోయింది నన్ను కొట్టిన మీద కేసు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు అందువల్ల ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోయింది మర్నాడు ప్రొద్దున్నే ఈసాశెట్టి గారి నౌకరు వచ్చి నన్ను గుర్రపు బండి ఎక్కించాడు లోపల మంచి సీటు లభించింది ఆ రాత్రికి సుఖంగా జోహాన్స్బర్గ్ చేరాను టాండర్టన్ చిన్న ఊరు కు నా రాకను గురించి తంతి ఇచ్చారు అచ్చట మహమ్మద్ ఖాసీం కమరుద్దీన్ గారి నౌకరు నన్ను తీసుకుపోయేందుకు వచ్చాడు కానీ నేను అతడిని చూడలేదు అతడు నన్ను పోల్చలేదు కమరుద్దీన్ గారి దుకాణం చిరునామా వివరం అబ్దుల్లా గారు నాకు తెలియజేశారు ఇక ఏదైనా హోటల్కి వెళదామని భావించాను ఆ పట్టణంలోని కొన్ని హోటళ్ల పేర్లు నాకు తెలుసు బండి కుదుర్చుకొని గ్రాండ్ నేషనల్ హోటల్కి వెళ్ళాను హోటల్ మేనేజర్ని కలిసి ఒక గది ఇమ్మని కోరాను అతడు కొద్దిసేపు నన్ను యగాదిగా చూసి వినమ్రంగా గదులు ఖాళీ అని చెప్పి సలాంగ్ కొట్టి వెళ్ళిపోయాడు అప్పుడు కాశీం కమరుద్దీని గారి దుకాణానికి వెళ్ళాను అక్కడ నా కోసం ఎదురు చూస్తున్న అబ్దుల్ గణియశేటి గారిని కలుసుకున్నాను వారు నన్ను ఎంతో ఆదరించారు నాకు హోటల్లో జరిగిన మర్యాదను గురించి చెప్పాను ఆయన పక్కపక్క నవ్వి హోటల్లో మీకు ప్రవేశం ఎలా లభిస్తుందని అనుకున్నారు అని ప్రశ్నించాడు అదేమిటి ఇక్కడ కొన్నాళ్ళుంటే మీకే అర్థమవుతుంది మేము ఈ దేశంలో గతి ఉంటున్నాము కేవలం డబ్బు మీదుగా ఆశిచే ఎన్ని అవమానాలైనా వహించి ఇక్కడ పడి అని దక్షిణాఫ్రికాలో భారతదేశస్తుల పడుతున్న కష్టాలని గురించి వివరించారు అబ్దుల్ గనీ గురించి ముందు ముందు ఆయన మళ్ళీ ఇట్లా అన్నాడు ఈ దేశం మీ బోటి వాళ్లు తగినది కాదు రేపు మీరు ప్రిటోరియాకి బయలుదేరతారు కదా ఇక మూడో తరగతి బండిలోనే వెళ్లవలసి ఉంటుంది నేటాలులోను ఇంతే ట్రాన్స్వాలులో మరి అధ్వాన్నం ఇక్కడ ఒకటి రెండు తరగతుల టిక్కెట్లు హిందూ దేశస్థులకి ఎవరు మీరు అందుకు వ్యతిరేకంగా తగిన ప్రయత్నం చేయలేదా చేయకేం చేశాము ఎన్నో అర్జీలు పెట్టాము కాని మనవాళ్లే ఆ తరగతుల్లో ప్రయాణించేందుకు ఒప్పుకోరు నేను రైల్వే నిబంధనలు చదివి చూశాను అందొక లోపం ఉన్నది ట్రాన్స్వాలు శాసనాల భాష సరి కాదు స్పష్టంగా ఉండదు ముఖ్యంగా రైల్వే నిబంధనలు నాకు మొదటి తరగతిలోనే ప్రయాణం చేద్దామని ఉంది వీలు కాకపోతే ప్రిటోరియాకు సరాసరి గొర్రపు బండి కుదుర్చుకుంటాను ముప్పై మైళ్ళే కదా అని సేటుగారితో అన్నాను బండి మీద వెళితే ఎంత సమయం ధనం వ్యర్థమవుతుందో ఆయన వివరంగా చెప్పారు మొదటి తరగతిలోనే వెళ్ళమని చెప్పారు వెంటనే స్టేషన్ మాస్టర్కు నేను బారిస్టర్ను ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణం చేస్తాను రేపు ప్రిటోరియాకు మొదటి తరగతిలో ప్రయాణం చేయదలిచాను నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను టిక్కెట్టు సిద్ధం చేసి ఉంచండి అని వ్రాశాను క్షమించండి అని సమాధానం రాస్తాడని భయం పట్టుకున్నది నేను బారిస్టర్ వేషంలో టిప్ టాప్గా వెళ్ళి ఇంగ్లాండు ఇంగ్లీషులో మాట్లాడితే టిక్కెట్టు తప్పక ఇచ్చేస్తాడని భావించాను ఫ్రాంకు కోటు తొడుకున్నాను నెక్ టై కట్టుకున్నాను టీకు టాకుగా వెళ్ళి బళ్ళ మీద కాసుపెట్టి టిక్కెట్టు ఇమ్మని కోరాను నా వ్యవహారం గమనించి ఆయన జాలిపడ్డాడు అయ్యా నేను ట్రాన్స్వాల్ నివాసిని కాను వాసిని నాకు మీరు చెప్పిన మాటలు అర్థమైనాయి మీ ఎడ నాకు సానుభూతి ఉన్నది మీకు ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు ఇస్తాను కానీ త్రవలో గాడు వచ్చి దిగిపోమ్మంటే మీరు దిగి మూడో తరగతిలో కూర్చోవాలి అలా అయితేనే టికెట్టు ఇస్తాను ఆ తర్వాత మీరు రైల్వేవారి మీద దావా వేయకూడదు అని చెప్పి మొదటి తరగతి టిక్కెట్టు నా చేతిలో ఉంచాడు నేను ఆయనకు ధన్యవాదాలు తెలిపి ఈ మాటకు బద్ధున్ని అని కూడా చెప్పాను సేఠ్ అబ్దుల్ గనీ నన్ను పంపడానికి స్వయంగా స్టేషన్కి వచ్చారు జరిగినదంతా విని ఆశ్చర్యపడ్డారు ఇలా అన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ దోవలో గార్డు మిమ్ము చూసి దించివేస్తాడు ఒకవేళ గార్డు దించకపోతే తోటి తెల్ల జాతి ప్రయాణికులు ఊరుకోరు దించివేస్తారు నేను మొదటి తరగతి పెట్టే ఎక్కాను రైలు బయలుదేరింది జర్మిస్టన్ స్టేషన్లో గార్డు టిక్కెట్టు పరిశీలించేందుకై వచ్చాడు నన్ను చూడగానే మండిపడ్డాడు వెంటనే లేచి మూడవ తరగతి పెట్టులోకి పమ్మని వ్రేలితో సౌజ్ఞ చేశాడు నేను నా టిక్కెట్టును చూపించాను అయితే ఏం మూడో తరగతి పెట్టెలోకి పో అంటూ గద్దించాడు ఆ పెట్టెలో ఒక్క తెల్లవాడే ఉన్నాడు ఆయన గాజును ప్రతిఘటించి ఎందుకు పెద్ద మనిషిని బాధిస్తావు మొదటి తరగతి టిక్కెట్టు కొన్నాడు కనపడటం లేదా వారి ప్రక్కన కూర్చునేందుకు నాకు ఇబ్బంది ఏమీ లేదు అని నా వంక చూసి అక్కడే హాయిగా కూర్చోండి అని అన్నాడు కూలీవాడితో కలసి కూర్చునేందుకు మీకు ఇబ్బంది లేకపోతే నాకా ఇబ్బంది అంటూ గొనుగుతూ గార్డు పోయాడు రాత్రి ఎనిమిది గంటలకు రైలు ప్రిటోరియా చేరింది రాఘవ రాజారావన సీతారా पवना सीताराम रघुपति राघव राजा राम पतिता पावन सीताराम रघुपति राघव राजा राम